కాబట్టి ఇక్కడ ఆశ్రయము ఆధారము అనర్థం తప్ప అవయవత్వం వివక్షితము కాదు పైగా ఈ విషయాన్ని ఇంకో శృతి కూడా చెప్తోంది బృహదారం యొక్క శృతి ఏతానందన్యాని భూతాని మాత్ర ముఖజీవంతి శ్రుత్యంతరాత్ అన్యాని భూతాని అంటే సకల ప్రాణులు కూడా అంటే పరమేశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాము అని అనుకునేటువంటి అజ్ఞానము కల ప్రాణులన్నీ కూడా ఈ బ్రహ్మానందం యొక్క అంశను మాత్రమే ఆశ్రయించి బ్రతుకుతున్నాయి మాత్రం ఉపజీవంతి ఉపజీవంతి అంటే ఆశ్రయించి బ్రతుకుట అది దాని అర్థం ఉపజీవంతి ఇదే ఉప అలాగే అది కంబైన్ వర్డ్ ఒకే అర్థం దానికి మీనింగ్ ఫిక్స్డ్ ఆశ్రయించి బ్రదుకుట సో సకల ప్రాణులు కూడా ఆ బ్రహ్మానందమునే ఆశ్రయించి బ్రదుకుతున్నది ఆ బ్రహ్మానందం ప్రకటం అవుతుండబట్టే వీడి ప్రాణులు ప్రాణంగా నిద్రపోయినప్పుడు బ్రహ్మానందమే బయటకు వస్తుంది దాని మళ్ళీ మొన్న పొద్దున ఫ్రెష్గా నిద్రలేస్తారు అవిచ ఆనందమయస్సు బ్రహ్మత్వే ప్రియాద్యవయవత్వ సవిశేషం బ్రహ్మ అభ్యుపగవ్యం ఏమంటే బ్రహ్మ సవిశేషమా నిర్విశేషమా అది ఒక ప్రశ్న ఇప్పుడు బంగారం ఉన్నది బంగారమును తెలుసుకోవాలి బంగారాన్ని తెలుసుకోవాలంటే బంగారం నగలు చేయటానికి ఉపయోగపడుతుంది ఆభరణాలకి ఆభరణాలు ఎన్ని రకాలు ఉంటాయి అనే ఆభరణాలన్నింటితో బాటుగా ఆ విశేషణములతో కూడిన బంగారం తెలుసుకోవాలా ఈ ఆభరణములతో సంబంధమేం లేకుండా ఆభరణం మాట కూడా దరిదాపులకి రానివ్వకుండా బంగారం ఇట్స్ నోబుల్ మెటల్ గ్రూప్ వన్ మెటల్ ఏయు దాని సింబల్ దీని వ్యాలెన్సీ ఎంత దీని కెమికల్ స్ట్రక్చర్ ఇది దీని ఫిజికల్ ప్రాపర్టీస్ ఇది అని తెలుసుకోవాలా ఏది తెలుసుకోవాలని చెప్పండి అది ఆ సందర్భాన్ని గుర్తుంటుంది మీరు బంగారుపు షాప్లోకి వెళ్ళారనుకోండి వాడు ఏమంటాడు మా దగ్గర నగలన్నీ కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో చేసినవి అంటాడు అంటే ఇప్పుడు ఆ గోల్డ్ ఏమిటైతే సవిశేష గోల్డ్ నగలతో ముడి పెట్టి చెప్తున్నాడు కదా అలా కాకుండా కదా లాబరేటరీకి వెళ్ళి ఏమన్నా గోల్డ్ ఏమిటి లేకపోతే పీరియాడిక్ టేబుల్ ఛాప్టర్ తీసి దాంట్లో గ్రూప్ వన్ తీసి గోల్డ్ గురించి రాసింది చూస్తే అక్కడెక్కడా కూడా గోల్డ్తో నగలు చేసుకునేదారు అని ఉండదు ఆ నగలు ఎన్ని రకములు ఉండును కొన్ని మెడలు పెట్టుకుంటారు కొన్ని టేబుల్ పెట్టుకుంటారు అలా ఉండదు నిర్విశేషమైన గోల్డ్ ఉంటుంది కాబట్టి సందర్భాన్ని బట్టి అయితే ఇప్పుడు ఎన్ని రకాల గోల్డ్స్ ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి అంటే తప్పు ఒకటే ఉంది ఒకటే గోల్డ్ ఆ గోల్డ్ వస్తుత అది సవిశేషమా నిర్విశేషమా నిర్విశేషం సందర్భాన్ని బట్టి అదే సవిశేషం అవుతుందా సవిశేషం అయినట్టుగా కనబడుతుందా కనబడుతుంది వస్తుత అది నిర్విశేషము సందర్భాన్ని బట్టి సవిశేషమవుతుంది అంటే దాన్ని ద్వైతాద్వైతవాదము అంటారు అద్వైతము అదే ద్వైతమో అదే ఇలాగంటి పిచ్చి పిచ్చివాదాలు అన్ని లోకల్లో ఉన్నాయి ఎందుకంటే వారికి ద్వైతాన్ని వదిలిపెట్టడు అద్వైతాన్ని పట్టుకుంటాడు ద్వైతాన్ని పట్టుకుంటాడు ఏదో కూటములాగా ఈ రెండు కలిపి ఒక గ్రూప్ కింద చేస్తారు అది వర్కౌట్ కాదు అది పాలిటిక్స్ అంటే నీతి నియమం లేకుండా నడుస్తాయి కాబట్టి అవి స్ట్రేంజ్ బెడ్ ఫెయిల్ వస్తుంటారు స్టేంజ్ బెడ్ ఫెయిల్ సమైక్య ఆంధ్రకే కట్టుబడిన పార్టీకిను టీఆర్ఎస్ కి సంబంధం కలిసిందంటే వెరీ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ ఇప్పటికి కూడా నాకు అది ఎందుకును చాలా విడ్డూరంగా ఉంది వీడు వాడితో ఎలా కలిసాడు వాడు వచ్చి వీటితో ఎలా కలిసాడు వీళ్ళిద్దరూ ఇప్పటికీ ఆశ్చర్యమయ్యేది వెరీ కూలీయ టిఆర్ఎస్ వెళ్ళి అకాలీదతో కలిసిందని నాకు పర్వాలేదు కానీ టిఆర్ఎస్ వెళ్ళి వీటితో ఎలా కలిసి ఎలా కలిసాడంటే వీళ్ళు వెరీ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ పాలిటిక్స్లో అలాంటి స్ట్రేన్ వెడ్ఫలో కుదురుతారు వేదాంతంలో తర్కంలో కుదరదు అంటే యుక్తిలో కుదరదు అలాగా ద్వైత అద్వైతం ఏమిటండి అయితే ద్వైతం ఉంటుంది అయితే అద్వైతం ఉంటుంది మీరు ద్వైతం అంటే అద్వైతాన్ని కొట్టి పారిస్తే కానీ ద్వైతం ఉండదు ద్వైతాన్ని కొట్టి పారిస్తే కానీ అద్వైతం ఉండదు దే ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఇది ఉంటే అది పోతుంది అది ఉంటే ఇది పోతుంది ఆ రెండు కలిపి సమాసం చేసేస్తానంటే సమాసం చేయడానికి పానీని అడ్డు చెప్పడు కాబట్టి సరిపడింది కానీ లేకపోతే ఎలా పుట్టి కాబట్టి ఈ ద్వైతాద్వైతవాదులు అలా ఉంటారు సగుణ బ్రహ్మ ఉంది నిర్గుణ బ్రహ్మ ఉంది రెండు బ్రహ్మలు ఉన్నాయి రెండు బ్రహ్మలు ఉండడం ఏమిటి అయితే ఒక బ్రహ్మని తీసిపారేద్దాం ఒకటే అట్టేపెట్టుకున్నాం సరే ఏది తీసిపారేద్దాం వీర్గుణం తీసిపారేద్దాం వీళ్ళు అలాగే ఉన్నారు రామానుష సిద్ధాంతం అదంతా కూడా అలాగే ఉన్నారు నిర్గుణం తీసిపారే సగుణాటి ఎలా ఉండదు ఇప్పుడు సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి ఈ నగలు లేకుండా బంగారు గురించి మాట్లాడేమంటే నేను డిస్మిస్ చేసి ఇస్తానంటే వాడు ఏమైపో సైంటిస్టును పట్టుకుని అలాగే మాట్లాడితే ఆ పెట్టు పీరియాడిక్ టేబుల్లో నగల మీద చాప్టర్ పెట్టంటే వాళ్ళు ఏం చేస్తారు బాబు ఏమైపోతారు వాళ్ళు సో సగుణం సందర్భాన్ని పట్టుకుంటుంది నిర్గుణం స్వతహాగా ఉంటుంది అయితే పోనీ రెండు పెట్టుకున్నాం సందర్భం మిథ్య కాబట్టి రెండు రెండో ఒక్కటే ఉంటుంది అది అద్వైతం కాబట్టి సగుణాన్ని చెప్పినప్పుడల్లా అది ఇన్సిడెంటల్ అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సగుణాన్ని చెప్పాలి స్వతహాగా నిర్విశేషణం ఓకే ఇది వ్యవస్థ ఇప్పుడు ఈ వ్యవస్థను బట్టి మనం సగుణమైనా చెప్పచ్చు నిర్గుణమైనా చెప్పచ్చు బికాస్ మనం అంతా స్పష్టంగా వ్యవస్థ చేసుకున్నాం గనక ఇప్పుడు ఇక్కడ సగుణం చెప్దామా నిర్గుణం చెప్దామా ఈ ప్రకరణంలో అంటే ఆయన ఏమంటున్నారంటే ఇది సగుణ ప్రకరణం కాదు అంటున్నారు నిర్గుణ ప్రకరణం సగుణ ప్రకరణం ఉన్న సగుణమే చెప్పుకుంటాము ఆదిత్యోపాసన ఉంటుంది ఆదిత్యోప ఏషేత మండలం తపతి అంటే తత్రత అదిచస్త మండలం అంటే మీరు వినే ఉంటారు మహానారాయణలో వస్తున్న ఉపాసన ఆదిత్యోపాసన అక్కడ నిర్గుణం కాదు సగుణం సగుణంలో జీవుడు వేరు దేవుడు వేరు మీరు భక్తుడు ఆయన ఆరాధనీయుడు ఆరాధ్యుడు ఆ భేదం ఉంటుంది సగుణంలో భేదం ఉంటుంది మీరు గుణం అంటే భేదం వచ్చేస్తుందండి అసలు గుణం ఆయన భేదాన్ని బట్టి వస్తుంది భేదం గుణాన్ని బట్టి వస్తుంది ఇక్కడ ఈ ప్రకరణం సగుణం కాదే సగుణ ప్రకరణం శంకరులు చక్కగా వ్యాఖ్యానం చేస్తారు దాని గురించి అసలు విచారం లేదు కానీ ప్రకరణం నిర్గుణం ఆనందమయ ఆనందమయమే నువ్వు బ్రహ్మన్నట్లయితే అది సగుణం అవుతుంది ఎందుకని మోదో దక్షిణ పక్ష ప్రము అనే అవయవాలు చెప్పారు అంటే అది సగుణం అవుతుంది కాబట్టి ఆనందమయము బ్రహ్మ ఈ ఉపనిషత్తులో సగుణ బ్రహ్మ చెప్పబడినది అని మనం కంక్లూడ్ చేసుకోవాల్సి ఇది చాంద్రోగ్యంలో ప్రారంభంలో ఉద్వీఠ విద్యా నుండి అది మీరు పాఠం చదువుతారనే ఒక అపేక్ష భవిష్యత్తులో అవుతుంది ఇది అయిన తర్వాత అది అని అనుకుంటున్నాను సో ఈ ఏడాది కాబట్టి నేను మళ్ళీ ఆడది ఆ ఉద్వీఠ విద్య అది ఉపనిషత్తులో ప్రారంభంలో ఉంది అది శగుణం ఇంకుణం కాదు ఈశ్వర ఆదిత్యోపాసం శగుణం అలాగే ఈవేళ పొద్దున్న వనితా ఛానల్లో ఆదిత్య హృదయం గురించి నేను ఎప్పుడో చెప్పిన ప్రసంగం వచ్చింది నేను అనుకోకుండా నాకు అంత పడింది నేను విన్నాను అది బాగానే ఉందని నామడికి నాకే సంతోషం అనిపించింది ఉన్న మాట చెప్పద్దు ఎందుకు వేసే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు కూడా ఆదివారం కాబట్టి వేసేదని అనుకో అది బాగానే హీ హాస్ దాని తినే వెరీ అప్రోప్రియేట్ వే అని నాకు అనిపించింది ది వే హీ స్ట్రక్చర్ ది హోల్ థింగ్ నేను నేను పెద్ద ఎప్పుడు చూడలేదు ఈ ఫస్ట్ టైం చూశాను సో వట్ ఎవర్ సో ఆదిత్యోపాసన ఆదిత్య హృదయం అది నిర్గుణం కాదు అది సగుణం కాబట్టి వ్యాఖ్యానం చేసేప్పుడు ఆ సందర్భం ఉంటుంది కానీ ఇక్కడ ఇది నిర్గుణం కాబట్టి నిర్గుణం బ్రహ్మై ఉండగా నువ్వు ఆనందమయం బ్రహ్మాండానికి వీల్లేదు ఎందుకంటే ఆనందమయమైన బ్రహ్మ మోద అవయవ విశిష్టమైనది సవిశేష బ్రహ్మ తప్ప నిర్విశేషం కాదు మరి ఇది సవిశేషమే నిర్విశేషం కాదని నువ్వెలా చెప్తాం లేదా సవిశేషం కాదు నిర్విశేషమని చెప్పేందుకు హేతు ఏమైనా ఉందా ఉంది నిర్విశేషంతు బ్రహ్మ ేష్ూయ వామ్మనసో అగోచర ఎవర్తన్ అత్ర్యమనసం బ్రహ్మణో వివాన్ కుటే వాక్యశేషమో చెప్పాల్సినవన్నీ చెప్పేసి కంక్లూడింగ్ గా చెప్పి వాక్యాలు వాటికి వాక్యశేషము అని చెప్పారు ఇంకా రిమైనింగ్ ఇంకా మిగిలిందో ఓపిసర్ ఉందో చెప్పేస్తున్నాను అంటే అర్థం ఏంటండి అయిపోయిందా ఇంకేతను ఈ వాక్యాలు ఆఖరి అనువాటంలో వస్తాయి అది వాక్యశేషము ఈ వాక్యశేషంలో ఏమని చెప్పారంటే ఈ బ్రహ్మ వాక్కు మనస్సుకు గోచరము కాదు అని చెప్పారు వాంగ్ మనస్సయోహ అగోచరత్వ అభిధానాలు కాబట్టి వాక్కు మనస్సుకు గోచరం కాని బ్రహ్మ శగుణం అవుతుందా నిర్గుణం అవుతుందా నిర్గుణం అవుతుంది సగుణమైతే మనస్సుతోటి ఊహించి భావన చేసి వాక్కుతో వర్ణించి దాని పేరే శగుణం వాక్కుకి గోచరం కానిదే నిర్గుణం ఆ వాక్యం ఏంటంటే ఎదో వాచో నివర్తే వాక్కులు వెనుదిరిగినవి ఇక్కడ వెనుదిరగడము అంటే అర్థం అశక్తములై వెనుదిరిగినవి హనుమంతుడు లంఘించినప్పుడు వర్ణిస్తారు ఆ వేగానికి ఊరు వేగం రఫోర్సిబుల్గా ఆయన ఒక్క ఉదుటున వేగానికి ఎలా అయితే కారు యాక్సిలరేట్ నిక్కుమన్ యాక్సిలరేట్ చేశారనుకోండి ఆ చుట్టుముట్టు ఉండే దుమ్ము కాగితాలు అన్నీ కూడా దాంతోపాటు ఎగురుతాయి ఆ రకంగా ఆ వేగానికి చెట్లు కొమ్మలు కూడా ఎగిరాయి కానీ ఈ ఎగిరినవి ఆ హనుమంతుడితో పాటుగా ముందుకు వెళ్ళలేకపోయాయి ఎందుకంటే వాటి వేగాన్ని నిలబెట్టే శక్తి వేరే ఏది లేకపోవడం అది వెనక్కి ఆయన మాత్రం ముందుకెళ్ళిపోయాడు అలాగే ఈ వాక్కులు ఆ పరమాత్మని వర్ణిద్దాయని ముందుకెగిరాయి అయితే పరమాత్మ ఎప్పుడైతే దేశకాల వస్తు పరిచ్ఛేదలకు పైకి వెళ్ళిపోయాడో ఈ వాక్కులు వర్ణించలేక వెనక్కి పడిపోయాయి అదే అనుకుంటే ఎలాగా కొయిటిక్గా చెప్తారు దాని అర్థం ఏంటంటే వాక్కులకు గోచరము కాదు ఈ వాక్కులు ఏమనుకున్నాయంటే పోనీ మనకు శక్తి చాలకపోతే మనస్సు ఒకటి ఉంది కదా మనకి తోడదాన్ని పెట్టుకున్నాం దీని శక్తిని జత చేసుకుంటే మనం పట్టేసుకోవచ్చు బ్రహ్మను అనుకుని మనస్సుతో సహా ఎగిరే ఈసారి మళ్ళీ కొట్ట అంటే మనస్సుకు కూడా అందదు అది బ్రహ్మ ఆ బ్రహ్మ ఏం బ్రహ్మది ఆనందం బ్రహ్మణ షష్ఠీ అవివక్షితం అది ఆనందరూపమైన బ్రహ్మ ఆ బ్రహ్మని ఎవడైతే తెలుసుకుంటాడో ఆత్మరూపంగా విద్వాన్ వారికి భయం అనేది ఉండదు నా విభేకి కుతశ్చన ఇది అంటే మంత్రం పూర్తయిందని అర్థం అక్కడ కూడా తలపేష శ్లోకం భవతి ఉంటుంది మంత్రం పూర్తయింది సో దేని వలనైనను భయము ఉండదు మనిషి భేద బుద్ధితో ఉన్నంతసేపు దేనికో దానికి భయపడుతూ ఉంటాడు భేదం అంటే అలాగే ఉంటుంది గురికే భేదం భేదం అని ఆచార్యులు అల్లం చేస్తారు కానీ గలాభా చేస్తారు తప్ప భేదంలో భయం తప్ప ఇంకే ఉండదు దేవుణ్ణి ఆరాధించేప్పుడు కూడా భేదబుద్ధితో ఆరాధించుకున్నంత కాలం ఈ దేవుడు ఏం కొంప ముంచుతాడు అనే భయం ఉండదే ఉంటుంది ఈ దేవుడు వరాలిస్తాడు అని మీరు ఎప్పుడైతే అన్నారో దాని పక్కనే మీరు అననిది కడుపులో దాగి ఉన్నది ఇంకొకటి ఉంది అదేటది శాపం కూడా ఇస్తాడు అని ఉందా లేదా అలాగే ఉంటుందండి భయరహిత స్థితి మోక్షము ఎప్పుడంటే దేవుడు ఆత్మరూపుణం తెలుసుకుంటే ఇంత సెటిల్మెంట్ వచ్చేసిందాన్ని ఇంకేమీ చేసింది అని వాక్యం అంటాను ఇక్కడ వాక్కు మనస్సుకి అగోచరము అని చెప్పారు ఇది నిర్విశేష బ్రహ్మయే నిర్విశేష బ్రహ్మ అన్నారు కాబట్టి ఆనందమయము బ్రహ్మ కాదు ఎందుకంటే ఆనందమయము సవిశేషంగా వర్ణింపబడింది కనుక వ్యవస్థ అవి చ ఆనంద ప్రచుర ఇుక్తే మాట కూడా ఉందా అంటే ఉండేవాడి దుఃఖ అల్ప అస్తిత్వం అల్పా లేదనుకోండి దుఃఖాస్త రెండు పక్షాలు రెండు పాఠాలు ఉన్నాయి అంటే ఈ రాతగాళ్ళు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తూ ఉంటారు అందు గురించి అలా వచ్చింది అదేం పర్వాలేదు ఇంకా పాపం వాళ్ళు కొంతవరకు నయా ఈ మధ్యన ఈ డీటీపీ అని ఒకటి ఉండదు తెలుగు సాఫ్ట్వేర్ అయితే చేశారు తప్ప వీళ్ళకి తెలుగు భాష నేర్పిన వాడు ఎవడు డీటీపీ చేసిన వాడికి వీడికి తెలుగు రాదుగా అంటే ఇంగ్లీ కాదు తెలుగు రాదని మాత్రం ఖాయం మీరు బిఏ వేసేయ్యాడండి బిఏ బీకామో వేసేయ్యాడు చక్కన్పల్లిలో ఫామ్ షాపుల్లో దొరుకుతాయి సర్టిఫికెట్లు బిఏ బీకామ్ ఎల్ఎల్బి సర్టిఫికెట్లు అన్ని కూడా చక్కన్పల్లి ఫామ్ షాపుల్లో దొరుకుతాయి మీకు డబ్బులు ఇస్తే మీ సర్టిఫికెట్లు దొరుకుతాయి మీరు ఏ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇస్తాడు అతను ఆ ఫామ్ అతను ఉన్నాడు నేను ఎదుగుతున్నాను అతను ఇస్తాడు ఫియలే కొన్ని డబ్బులు కట్టు ఖర్చు పెడితే ఇస్తాడు కాబట్టి వీడు డిటీపీ అంటే తెలుగు భాష వస్తేగా అలుగు భాష రాదు తెలుగు భాష ఏందో ప్రేమ లేదు అది రాదు దాన్ని మాతృభాష అని వీడు ఎప్పుడూ అనుకోలేదు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాడు తప్పిస్తే మాతృభాష ఏందో ప్రేమ లేదు ప్రభుత్వ వ్యవస్థలు కూడా అలాగే ఏడిచేయి మనకి వేరే ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వేరే తెలుగు భాషా సంఘం ఒకటి పెట్టుకోవాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి కొత్తగూడెంలో బొగ్గుల విక్రయ కేంద్రం పెట్టేటంటే అర్థం ఏంటి బొగ్గులు దొరకడం మానేసేయండి కాదు లేకపోతే కొత్తగూడెంలో బొగ్గులు విక్రయించడం ఏంటండి ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు భాషా సంఘం ఎక్కడ పెట్టాలి ఢిల్లీలోనో పంజాబ్లోనో పెట్టాలి అది హైదరాబాద్లో పెట్టేటంటే అర్థం ఏంటి ఇక్కడ ఎవళ్ళు తెలుగు చొరవడం మానేసేరని కాదు వీళ్ళు డిటీపీ తెలుగులో చేస్తారు అన్నీ తప్పులే ఆయన నిన్న కసిరెడ్డి వెంకటరెడ్డి గారు గోలు పెడుతున్నారా శివానంద భారత్ అనేది ఉందండి అన్ని తప్పులు బాబోవి నాకే సిగ్గుగా ఉంది ఇంక ఈ ప్రతి డిటిపి కూడా నేనే చూసుకోవాలనిపిస్తోంది అని అంటాడు ఆయన అనివే రాగటం దశమ స్కంధం పుస్తకంలో మీకు ఏమైనా తప్పులు కనపడితే చెప్పండి దిద్దుకున్నా అందుకోసం అడుగుతున్నా నాకు కనపడలేదు ఎంతవరకు ఎక్కడో ఉంటుందో ఒకటో వారో మొత్తం మీద తప్పులు లేకుండా రావడం అన్నది చాలా అరుదైన సమాచారం అలా ఉంది పరిస్థితి స్తు సో ఆనందమయ బ్రహ్మను అంటే ఆనందమయమే నువ్వు బ్రహ్మ నా అనుకో అపిచ ఇంకో హేతులు చెప్తున్నారు ఆనందమయమే నువ్వు బ్రహ్మ అంటే ఆ మయట్టికి వికారం అర్థం చెప్తావా ప్రాచుర్యం చెప్తావా ప్రాచుర్యం చెప్పాలి వికారం చెప్తే బ్రహ్మలా అవుతుంది ప్రాచుర్యము అంటే ఓపిసరంత ఆపోజిట్ కూడా ఉంటుంది జలమయము అంటే ఎక్కడ జలంతో నిండిపోయింది అంటే ఎక్కడో ఓపిసరంతా పొడిగా కూడా ఉంటుంది ఇల్లంతా తడి ముద్ద చేసి పెట్టారా అంటే ఏంటి ఎక్కడో కార్నర్లో పొడి కూడా ఉంటుంది ఆ మయట్టికి అర్థం అది రుచురం తరచుగా నేను టైంకి వస్తాను అంటే అర్థం ఏంటంటే అప్పుడప్పుడు టైం కూడా దాటుతుందనే రాలేదు మరి ఆ ప్రయాార్థంలో అది కూడా వస్తుంది కాబట్టి బ్రహ్మ ఆనందమయము అంటే బ్రహ్మకి తరచుగా దుఃఖాలు ఉండవు అంటే అప్పుడప్పుడు దుఃఖాలు ఉంటాయి ఇంద్రుడికి బ్రహ్మగారికి తేడా ఏమిటంటే ఇంద్రుడికి ఎప్పుడూ గోలే ఎప్పుడూ రాక్షసుల సమా బాధాడు ఆయనకి ఈ రాక్షసులు ఇది చేశాడు ఆ రాక్షసులు అది చేశాడు సరే ఉండదు అప్పుడప్పుడు ఉంటుంది ఆయన కష్టం అన్నట్టుంది ఇదేమని బాగులేదు సమాచారం కాబట్టి ఆనందమయం అనడానికి వీలు లేదు ఆనందమయం అని తీసుకుని బ్రహ్మను తీసుకుని మా ఇంటికి వికారం కాదు ప్రాచుర్యం అన్నీ తెలియజేటలు దుఃఖింగ్ జస్టెస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోలేదు ఇంకా ప్రాబ్లం అలాగే ఉంది ఎందుకని ప్రాచుర్యార్థంలో దుఃఖ అల్ప అస్తిత్వం అవి దుఃఖం కూడా ఉంటుంది బ్రహ్మలో బాగా మా అదంతా పౌరపక్షం చేయడం కోసం సపోర్ట్ చేశారు అలంతృప్తి శివచ్ఛేద ఇప్పుడు విఘ్నేశ్వరుని విసర్జన చేసేస్తారు అలాగ నా అలంకారాలు తక్కువ చేస్తారా ఇప్పుడు విఘ్నేశ్వరుడికి తీసుకెళ్లేలాగా విజ్ఞయసాగర్లో బాలసీది కదాయా ఊరికి చాలే వేసిన రంగులని అంటారండి అనరు అలాగే ఈ వ్యవస్థలవి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అసలు విషయం చెప్తున్నారు ఇప్పుడు కూడా ఆయన చూడండి ప్రాచుర్యస్కెలోకే ప్రతి యోగి అల్పాపే అల్పత్వాపే సత్వా ఎక్కడైనా సరే మీకు ప్రచురా అంటే ప్రిడామినెంట్ అని మీరు వాడిన చోట దాని ఆపోజిట్ కొద్దిగా ఉంటుంది ఒక్క పిసర్ ఆపోజిట్ కూడా ఉంటుంది అప్పుడే ప్రిడామినెంట్ అని వాడతారు కాబట్టి ఆనందమయము బ్రహ్మ మైకి ప్రాచుర్యము నువ్వు చెప్తే దాంట్లో పిసరంత దుఃఖం కూడా ఉంటుందనే కంక్లూషన్ తప్పదు తీ ఎత్ర నత్ పశ్యతి నశోతి నద్జానా స భూమా ఇది భూమి బ్రహ్మణి తతిరిరిక్తీ ఉపరుద్ధ్యేత పోనీ ఓ పిసరు దుఃఖాన్ని ఆపోజిట్ నువ్వు అంగీకరిస్తే నష్టమే వచ్చింది బ్రహ్మలో ఓ పిసరంత అబ్రహ్మ ఉంటుంది బ్రహ్మలో ఓ ఓ పెసరంత ఉంటుంది అని ఒప్పుకుంటాం ఇప్పుడు రాజమహలులో కూడా ఓ పిసరంత మురికి మురికి మూల ఓ మూల కొంత మురికి ఉన్నది ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో కూడా సమ్ డచ్చి ప్లేస్ ఓ మూలెక్కడో ఉంటుంది నిన్ను అక్కడికి ఎవడో వెళ్ళమన్నాడు వెళ్ళి ఆట తీస్తే అదేదో జవాసన వస్తుంది ఫైవ్ స్టార్ హోటల్లో ఇదేటంటే ఉంటుందో పిసరం అలాగే బ్రహ్మయందు కూడా ఒకసారి దుఃఖం ఉంటుంది అని అంటే ఎత్ర నాణ్యత పశ్యతి ఎత్ర అంటే ఏ బ్రహ్మని ఏ బ్రహ్మయందు అన్యత్ న పశ్యతి బ్రహ్మ కంటే భిన్నంగా దేనిని చూడడు సర్వము బ్రహ్మగానే దర్శిస్తాడు సో మాం పశ్యతి సర్వత్రా అంతేగాని ఈ కొంతమంది ఈ విష్ణు ఎక్కడున్నాడు సో సత్పురుషుల ఎందు ఉన్నాడు మరి దుష్టపురుషుల మాట ఏంటి వాళ్ళ ఎందు లేడు ఏమైందిప్పటికీ సో అలా కాదు ఈ విభాగాలకు అన్నిటికీ అతీతమైనది బ్రహ్మ ఏ బ్రహ్మ అన్యత న ఇతరమును చూడడు నాణ్యత శృణోతి ఇతరమును విన్నాడు ఇప్పుడు నేను విన్నాను ఈ విన్నదంతా బ్రహ్మ కానీ ఇది మాత్రం ఇది అబ్రహ్మ ఇది ఈ విభాగం ఇది రిలీజియస్ మైండ్ అలా ఫంక్షన్ చేస్తుంది ఈ కీర్తన ఇది అన్నమయాచార్యుడి కీర్తన ఏకే త్యాగరాజు కీర్తన ఇది కర్ణాటక సంగీతం ఇది మంచిది ఇది ధర్మం ఇది ప్రేమ ఇది భక్తి ఈ లోపల రాక్ సంగీతం వచ్చింది ఇది అధర్మం ఇది మ్లేచ్చ ఇది పాశ్చాత్య వీళ్ళందరూ నాశనం అయిపోయి చెడిపోయారు అని ఈ ఆపోజిట్స్ ఉంటాయి కానీ జ్ఞానికి ఆపోజిట్స్ ఉండవు అంటే రాత్రికి మంచిదని నేను చెప్పాను మీరు అనుకోదు యూ గో అబౌట్ దీస్ డివిజన్స్ ఇది మంచి అది చెడు అనే డివిజన్స్ ఉంది లెవెల్లో ఉంటాయి బట్ జ్ఞానం ఒక లెవెల్ పైన ఉంటాడు వాడికి ఆపోజిట్స్ మిథ్యగా కనపడతాయి అందు రాక్మూల్య యొక్క వ్యాప్తిని అరికట్టి కర్ణాటక మ్యూజిక్ ని పైకి తీసుకొచ్చేందుకు ఒక సంస్థను నేను స్థాపిస్తున్నాను అని మొదలుపెట్టాడు జ్ఞాని అలా మొదలుపెట్టేవాళ్ళు వేరే ఉంటారు అలా ఆ గ్రూప్ వేరే జ్ఞాని అలాంటి గ్రూప్స్ ఏమి మొదలుపెట్టాడు బికాజ్ ఈ ఈజ్ నాట్ అపోజిడ్ టు ఎనీథింగ్ జ్ఞాని యొక్క ప్రధాన లక్షణం అది ఈజ్ నాట్ అపోజిట్ టు ఎనీథింగ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ కాబట్టి ఇతరము వినడు వేరు వింటే ఆ సర్వము బ్రహ్మయే ఇతరమును తెలియదు అంటే ఏది ప్రతీతి కలుగుతూ ఉంటుందో ఆ సర్వము బ్రహ్మే బ్రాహ్మణుడు ప్రతీతి ఆయన బ్రహ్మ ఒక్క ప్రతీతి అది బ్రహ్మ నాణ్య సభూమ అదే బ్రహ్మ మరి బ్రహ్మ కాదు భూమా భూమా అంటే బ్రహ్మే భూమిని బ్రహ్మణే భూమా అనే శబ్దం చేత వ్యవహరించబడ్డ బ్రహ్మ అర్థం కూడా ఒక్కటే దేశ పరిచ్ఛేదరహితము అని సర్వవ్యాపకమైన సత్ భూమ అంటే అర్థమవు కాబట్టి అటువంటి ఆ భూమ బ్రహ్మ ఎందు ఇతరము లేదు అని చెప్తూ ఉంటే నువ్వేమో ఇతరము ఆపోజిట్ అల్పంగా ఉండొచ్చు ప్రసక్తి కుదరదు నువ్వు అల్పము ఆపోజిట్ అల్పంగా ఉంటుందని కనుక అంగీకరిస్తే అది ఈ శృతికి విరుద్ధమైపోతుంది వైకుంఠంలో అందరూ భక్తులే ఉంటారు కానీ అప్పుడప్పుడు ఒక అభక్తులు ఉంటాడు అంటే అది వైకుంఠానికి శోభ తీసుకుంటారు ఆ అభక్తుల్ని కిందకి తోసేస్తాము అంటే శోభ అవుతుందా వైకుంఠానికి అసలు అభక్తుడే ఉండడు అంటే శోభ ప్రతి శరీరం చియాతి భేదాత్ ఆనందమయస్ భిన్నత్వం తర్వాత ఆనందమయం బ్రహ్మ అంటే అన్ని సమస్యలేదు ఎందుకంటే ప్రియా మోదా ప్రమోద నాకుండేవి మీకుండవు మీకుండేవి మరొకరుకుండవు ప్రియా అంటే మీరు ఇష్టపడేది చేతికి దొరికితే ప్రియ మీకు ఇష్టపడేదాన్ని గుర్తుకొచ్చి ఉత్సాహం కలిగితే మోద ఆ మీరు ఇష్టపడేది మీరు గుర్తు చేసుకునేది మీరు అనుభవానికి తెచ్చుకుంటే ప్రమోద ఈ మూడు అందరిలోనూ ఏకరూపంగా ఉంటాయా ఉండవు మనుష్యులలోనే భిన్నంగా ఉంటాయి పశుపక్ష్యాలలో ఇంకో రకంగా ఉంటుంది అసలు ఏ ఇద్దరిలోనూ ఈ ఆనందమయం సమానంగా ఉండదు నువ్వు ఆనందమయం బ్రహ్మ అన్నట్లయితే ప్రతి ప్రాణికి బ్రహ్మ భిన్నము అని చెప్పాల్సి అది ఒప్పుకుంటారు అది బ్రహ్మ అందరి హృదయాలలోనూ ఉన్నది కానీ ఆ బ్రహ్మ ఒక్కొక్క హృదయంలో రకంగా ఉంటుంది అంటే అదేదో మధ్వ సంప్రదాయం మాటల్లా ఉంది తప్ప అది యోగ్యంగా లేదా మధ్వా సూత్రం దేవతాధికరణంలో ఉంది మధ్వాది మధ్వాదీనాం అసంభవాత్మ ఏదో ఉంది మధ్వాదీనాం అసంభవాత్మదో సూత్రం ఉంది శృంగేరి జగద్గురువులు ఈ వచ్చినప్పుడు ఇప్పుడున్నాయనే భారతీ తీర్థ మహా విద్వాంసులు ఆయన ఈ వచ్చినప్పుడు దేవతాధికరణం మీద విచారం ఉంటుంది నేను ఉన్నాను అక్కడ అప్పుడు ఈ సూత్రం వచ్చింది మధ్వాదీనాం అని వచ్చింది వస్తే మధ్వా అంటున్నాడు ఎవడో ఒక ఆయన ఏ మధ్వా కాదు అది మధు మధు ఆదీనాం మధ్వాదీనాం కాదు ఇది మధ్వ సంప్రదాయం కాదు ఇది జాత్య చూసి మాట్లాడారు అసలే పాండిత్యం కృంగేరీ వారంటే పాండిత్యం పాండిత్య ప్రధానంగా ఉంటుంది ఆయన వ్యవహారం అంతా కూడా పండితుడు కాని వాడినే అరవై రోజులలో నిలబెడతారు ఆయన పండితుడిని చాలా ప్రోత్సాహం చేస్తారు హీస్ ఎ స్కాలర్ గ్రేట్ స్కాలర్ కాబట్టి ఆయన హుంకరించారు మధ్వా అంటూ ఉంటాయి మధ్వా కాదు మధు ఆయన ఇంకో మాట అన్నారు ఎనాదేశం సవర్ణ దీర్ఘం కాదు కబడ్దా హీ వస్తాది ట్రూ కాబట్టి సో బ్రహ్మలో మనిషి మనిషికి బ్రహ్మ దేవుడు అందరు ఒక ఆయన చెప్తున్నాడు దేవుడు అందరి హృదయాల్లోనూ ఉంటాడంటే వాడు ఆ జైల్లో మద్దతు చేసి వెళ్ళి కూర్చున్నాడు వాడి హృదయంలోనూ ఇక్కడ దేవుని ముందు కూర్చుని అర్చన చేస్తున్న వాడి ఒకే దేవుడు ఉంటాడా ఒకేలా ఉంటాడా వీళ్ళు అద్వైతులు తాను ఓ పెద్ద అజ్ఞానాన్ని బోధిస్తుంటే వీళ్ళందరూ మహోత్సాహంతో అజ్ఞానంగా నేర్చుకుంటూ ఉంటారు ఎంత ఘోరమవుతాడు కలియుగా ఉంటే దాన్ని కలియుగా ఉంటాడు సో దేవుడు ఆనందమయుడు ప్రతి శరీరానికి భిన్నంగా ఏమి కాబట్టి ఆనందమయం భిన్నంగా ఉంటుంది దేవుడు భిన్నంగా ఉండడు కాబట్టి ఆనందమయం దేవుడు కాదు ్రహ్మతూ నతి శరీరం భిద్యతే బ్రహ్మ ప్రతి శరీరాన్ని ప్రతి శరీరం ప్రతి నిద్యతే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకంగా బ్రహ్మ ఉంటుంది నభిద్యతే భేదాన్ని కలిగి ఉండదు వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు దృష్టాంతం చెప్తారు దృష్టాంతం సిద్ధాంతాన్ని స్థాపించదు దృష్టాంతం సిద్ధాంతాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపకరిస్తుంది తప్ప సిద్ధాంతాన్ని స్థాపించదు వాళ్ళు మురికి నీరు సూర్యుడు పెడితే ఆ సూర్యుడు శుభ్రంగా ఉంటాడా స్వచ్ఛమైన నీటిలో ఉన్న సూర్యుడు శుభ్రంగా ఉంటాడు మురికి నీటిలో సూర్యుడు శుభ్రంగా ఉండడు కాబట్టి సూర్యుడు స్వచ్ఛమైన నీటిలో ఓరకంగాను మురికి నీటిలో ఇంకో ఉన్నాడు అలాగే బ్రహ్మ కూడా పుణ్యాత్మంలో ఓరకంగాను పాపాత్మలో ఇంకో రకంగా ఉంటుంది అని చెప్తాడు చూడండి దృష్టాంతం దృష్టాంతాన్ని బట్టి వాళ్ళు వస్తువుని సిటీల్ చేస్తారు దృష్టాంతాలు దేవునండి మీకు ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు వెరీ రాంగ్ వే ఆఫ్ లివింగ్ ద థింగ్స్ శంకరులు అంటున్నారు అలా తప్పది అలా చెప్పకూడదు ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యానంత్యశతే బ్రహ్మ అనంతము అని చెప్తుంది శృతి ఇక్కడ తైత్రీయ శృతి సర్వత్రా అలాగే అనంతమైన బ్రహ్మ చోట ఎక్కువ ఓ తక్కువ ఉంటే అనంతం కాదండి ఆకా ఇప్పుడు పృథివీ ఉందనుకోండి పృథ్వీ ఒక చోట ఎక్కువగా ఉంది ఇంకో చోట తక్కువగా ఉందంటే పృథ్వీ పరిమాణం చిన్నది ఆకాశం అలా కాదు ఆకాశం ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ అనే విభాగం లేదు ఆకాశం సవయవం నిరవయవము ఉంటే మనకు భ్రమ కలుగుతుంది గోడలు కట్టాం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది గోడలు లేకపోతే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనిపించడం తప్ప వాస్తవంగా ఆకాశము అనంతము అలాగే బ్రహ్మ కూడా అనంతం ఆ ప్రతిఫలించిన సందర్భంలో ఆ ఉపాధి దోషము ఉపహితమునందు ఆరోపించబడుతుంది అది కూడా అజ్ఞానం చేత ఇది అంగీకారము కాదు పైగా ఏకో దేవసూతే సుగూఢవ్యాపీభూతాంతరాత్మా ఇది శ్రుత్యంతరాత్ పైగా శ్వేతాశ్వతర శ్రుతి శంకరుల శ్వేతాశ్వతనానికి భాష్యం రాయలేదు కానీ ఆయన పేరు మీద ఒక భాష్యం చలామణిలో ఉంది అది ఆయన రాసిన భాష్యం కాదు గీతాప్రస్సు వాళ్ళు ప్రచురించారు గీతాప్రస్సు అంటే ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ సంస్థ అంటే వాళ్ళు డిటీపీవి బాగా చేస్తారు అది ఎలాగో ఉంది కానీ దాని వెనకాల ఉండే బ్రెయిన్ వాళ్ళు విద్వాంసులు వాళ్ళు చక్కగా చదువుకున్న పండితులు రామదత్త నారాయణ శాస్త్రి అని అంతకుముందు శాంతను ద్వివేది అనేది అఖండానందీ మహారాజు ఆయన గృహస్థుగా ఉన్నప్పుడు దాంట్లో పండితులుగా పనిచేసేవారు ఇటువంటి ఉద్దండ పండితులందరూ దాని యొక్క మూలంలో ఉండిగా ఇప్పటికే ఉన్నారు దాంతో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పుస్తకం వచ్చిందంటే అది చాలా ప్రమాణబద్ధంగా ఉంటుంది అది శ్రీమద్ చంద్రభగవత్పాదవి రచితం భాష్యం శ్వేతాశ్వత పుస్తకం ఒకటి వేశారు సరే ఆ పుస్తకం తీసి మీరు ప్రిఫేస్ చూస్తే ప్రిఫేస్ ఒకటి ఉంటుంది ఏదో పరిచయ వాక్యం అనేదో పేరు మీద ఉపోద్ఘాత ఏదో పెరి మీద దాంట్లో ఆయన ఏం ఆయన మహా ట్రాన్స్లేషన్ చేసిన ఇది శంకర భగవత్వాదుల పేరు మీద ఉంది కానీ ఇది శంకరాచార్యులు రాసింది కాదు కానీ ఉన్నది ఉంది బాగానే ఉంటుంది అది శంకరాచార్యులు రాకపోతే ఇంకా అంతే అలాగనే ఉండదు కదా మనకి ఎవరు రాసినా మంచిగా ఉంటే తీసుకుంటాము భాష్యం బాగుంటుంది ఆ మంత్రాలకు చక్కగా వివరణ అది ఇస్తుంది వ్యక్తులు హేతులన్నీ చాలా బాగుంటాయి కానీ శంకరులు రాసింది మాత్రం కాదు దాని ముఖం చూస్తే తెలుసుకుంది మీరు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చారనుకోండి ఇది హత గ్లాస్ నుంచి తెచ్చారా లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెచ్చారా తెలియదండి దాని ముఖం ఇస్తే తెలియదండి సో ఆరోగ్యంగా అది పొద్దు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి అలా దృష్టాంతో వచ్చింది సో సో ఆ భాష చదువుతో తెలుస్తుంది ఊరికే పురాణాల నుంచి కొటేషన్స్ కోకొల్లలుగా ఉంటాయి బ్రహ్మపురాణే లింగపురాణే శివపురాణే ఇలా ఉంటుంది అయ్య రామ ఇది శవశంకరుడు కాదు శంకరుడు పురాణాల నుంచి కొటేషన్స్ ఇంచుమించు ఉండవు ఎందుకు ఉండవో ఉన్నాడు తెలియదు శంకరుడు అంటే మహాభారతం శాంతి పర్వం కొటేషన్ ఉంటుంది అంతే విష్ణు పురాణం దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఇంకా కొటేషన్స్ ఏ ఉండవు అంటే ఇంకా చుబతే ఎనీవే కానీ శంకరుడు శ్వేతాశ్వత రోపనిషత్తుని కొటేషన్స్ మాత్రం చాలా ఇస్తారు ఆయన భాష్యం రాయకపోయినా ఎందుకంటే ఎదుర్వేదోపనిషత్తుడు అయి ఎదుర్వేదం వాడు కదా శ్వేతాశ్వత ఉపనిషత్తులు తెగ కోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అలాంటి కొటేశులు ఇంకా కొటేశం చూసి ఈ అభిప్రాయాలన్నీ మీ ముందు పెట్టాను ఏకహా దేవ ఒకే దేవుడు దేవుడంటే ఒక పెద్ద ఆయన కూర్చుని ఉంటాడని అది అర్థం దీవుడు కాంతవు ప్రకాశస్వరూపుడు చన్మయుడు ఏకో దేవ ఒక్కడు ఒక్కడు అని మీరంటే ఓ చోట కూర్చుండి వాడు ఒక్కడు ఎలా అవుతాడండి ఓ చోట కూర్చునుండి వాడికి ఇంకో పది మంది ఇంకో పది మంది ఉంటారు జీవులైనా కూడా ఏకో దేవ ఏకోనారాయణ అనేది అంటారు సో ఏకోదేవ సర్వభూతూ సకల ప్రాణుల ఎందు ఉన్నాడు మరి మాకేం కనపడ్డాని ఈ భూతాలే కనపడితే కానీ దాంట్లో ఉండే బ్రహ్మ కనబడ్డంది కానీ గూఢ అంటే నామరూపాత్మకమైన దేహాదుల చేత కప్పి వేయబడి ఉన్నాడు సర్వవ్యాపి ప్రాణుల ఎందే కాదు సకల భూతాలను పంచభూతాలను కూడా వ్యాపించి ఉన్నాడు ఈ ప్రాణుల లోపల ఇంద్రియ శక్తులను బుద్ధి తర్వాత జీవశక్తి వీటినన్నింటినీ ఇచ్చేటువంటి అంతర్యామిగా ఉన్నాడు సర్వభూతాంతరాత్మ అని చెప్పారు అంతేగానే ఓ దేహంలో ఓ రకంగా ఉన్నాడు ఇంకో దేహంలో ఇంకో రకంగా ఉన్నాడు అని చెప్పలేడు న ఆనందమయస్య అభ్యాస ఇది అల్టిమేట్ రెవల్యూషన్ అసలు ఆ సూత్రం ఏమిటంటే సూత్రం మొట్టమొదటి సూత్రం ఏంటి ఆనందమయోభ్యాసే అనే సూత్రం అంటే ఆన దానికి అర్థం ఏం చెప్పాం బ్రహ్మ అనే పదాన్ని అనుభూతి తీసుకురావాలి బ్రహ్మ బ్రహ్మ వస్తుంది బ్రహ్మ ఆనందమయము అభ్యాస అంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ అభ్యాస మీమాంసకులకి అభ్యాస చాలా పొట్టైన హేతువు అభ్యాసం ఉంది అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నిష్కామత అనేది గీతలో నీకు చాలా బలంగా శ్రీకృష్ణుడు చెప్పాడు అని మనం అంటాం ఎందుకంటాము ఎన్నిసార్లు చెప్పాడో ఒకసారి కాదు రెండు సార్లు కాదు స్థితప్రజ్ఞ లక్షణాల దగ్గరే రెండు సార్లు చెప్పాడు ఆ ముక్కలోనే రజహాతి యదా కామాన్ని అని చెప్పాడు నిస్పృహ సర్వకామే భ్య అని ఎండ్లో చెప్పాడు ఇంకా ఆ రకంగా ప్రతి అధ్యాయంలోనూ అలా చెప్తూనే ఉంటాడు కర్మఫలత్యాగం అంటాడు నిష్కామ అనే మాటని ఇటు తిప్పి అటు తిప్పి అనేక రకాలుగా చెప్పుకొస్తాడు దాన్ని అభ్యాస అంటారు ఈ అభ్యాసాన్ని బట్టి బ్రహ్మ అంటే నిష్కామత బ్రహ్మ అని మనం పేరుస్తాం డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ నో డౌట్ అబౌట్ కాబట్టి అభ్యాస మీమాంసకులకి సో మీమాంసకా మన్యంతే అభ్యాస మహాంతమర్థం బ్రూతే ఇది మీమాంసకా మన్యంతే అని ఎక్కడో శంకరాచార్యులు అన్నారు అభ్యాస ఒక గొప్ప విషయాన్ని మన ముందు పెడుతుంది అని మీమాంసకులు అలా తెలుసుకుంటారు దాన్ని అని అంటారు కాబట్టి అభ్యాసకి బలం ఉంది అంచేతనే సూత్రకారుడు కూడా అభ్యాసన వలన అభ్యాసం ఉంది కాబట్టి ఆనందమయం బ్రహ్మ చెప్పాడు సూత్రంలో కూడా పెట్టాడు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఆయన దాన్నే కొట్టిపారేస్తున్నారు ఇక్కడ అభ్యాస ఆనందమయానికి లేదు అంటున్నారు చాలా చిత్రమైన ఎక్కువ అది తర్వాత వ్యాఖ్యానం చేస్తారు కానీ రెండు రకాల వ్యాఖ్యానం ఆ సూత్రానికి అర్థం అది కాదు అంటే మనం అకామిడేట్ చేసి ప్రయత్నం చేశాం అది భాష్యకారం చేస్తారు ఇంకో వ్యాఖ్యానం ఎదురు తెలిసిన సూత్రకారుడు కొంచెం తేడా చేసేదండి మనం సర్దుబాటు చేసుకోవాలి ఇది రెండవ వ్యాఖ్యానం ఈ వ్యాఖ్యానమే రత్నగిరి తర్వాత భా భామతీకారుడు అలా చెప్పారు గుణేత్మన్యాయ కల్పన అని ఒక న్యాయం ఒకటి ఉంది సో ఎప్పుడైతే సూత్రకారుడు బ్రహ్మ ప్రధానమైన బ్రహ్మని చెప్పబోయి ఒక్క స్టేజ్ తగ్గించి చెప్పాడో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సూత్రాన్ని కొంచెం దిద్దుకోవాలి అని భామతీకారుడు వాచస్పతి ఈయన వాచస్పతి మిశ్రకుడు ఆనందగిరి ఆనందగిరి తర్వాత గోవింద గోవిందానంద గోవిందానంద అంటే ఇది రత్న ప్రభావకారుడు వీళ్ళందరూ అలా చెప్పారు శంకర్లు ఏం చేశారంటే వల్ల అలా ఎందుకు ఆ సూత్రానికి అర్థం అది కాదు ఇది అర్థము అని కొంచెం మార్చారు మార్చి సూత్రకారుణ్ణి కూడా అకామిడేట్ చేసుకుంటారు అంచేతనే దీన్ని పుచ్చబ్రహ్మవాదం ఇది చాలా గట్టివాదం అది ఆనందమయ్యాస అంటే ఆనందమయము బ్రహ్మ అభ్యాస వలన అనే సూత్రం కానీ మీరు ఏమంటున్నారు అసలు అభ్యాస ఆనందమయానికి లేనే లేదు అంటున్నారు ఆనందమయానికి అభ్యాస లేదు ఎందువల్ల మరి దేనికి అభ్యాస ప్రాతిపదికార్థమాత్రమే వహీ సర్వత్ర అభ్యస్యతే చూడండి మీరు మొత్తం ఉపనిషత్వంతో చదవండి ప్రాతిపదిక అంటే ప్రత్యయం లేని దాన్ని ప్రాతిపదిక అంట ఆనంద ఇది ప్రాతిపదిక మయ ప్రత్యయం మయతో అభ్యాస లేదు మయతో మయ దగ్గరే ఉంది అన్నమయ అనేది ఎక్కడుంది ప్రథమ పర్యాయంలో ఉంది ఇంకెక్కడా లేదు ప్రాణమయ ఎక్కడుంది ద్వితీయ పర్యాయంలో తప్ప ఇంకెక్కడా లేదు మనోమయ తృతీయ పర్యాయంలో తప్ప ఇంకెక్కడా లేదు విజ్ఞానమయ చతుర్థ పర్యాయంలో తప్ప ఇంకెక్కడా లేదు ఆనందమయ పంచమ పర్యాయంలో తప్ప ఇంకెక్కడా లేదు మరి అభ్యాసంతో దేనికి అభ్యాసం కానీ ఆ మయ తీసిపారాయండి ఆనంద ప్రాతిపదిక ఒక్కటే తీసుకోండి దానికి అంత అభ్యాసం ఉంది కాబట్టి ఆనందమయం బ్రహ్మ కాదు ఆనందం బ్రహ్మ ఆ ఆనందమే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట కాబట్టి ఆనందస్య అభ్యాస నతో ఆనందమయస్య అని చర్చ అది ఇప్పటిదాకా దాచిపెట్టారు ఆ హేతువు ఇంతదాకా చెప్పలేదండి ఇది అన్ని హేతువులలోకి గట్టి హేతు దీన్ని దాచిపెట్టారు ఇది దిస్ ఈజ్ వాట్ దే కాల్ క్లించింగ్ ఎవిడెన్స్ అది లాయర్ ఏం చేస్తారంటే చెట్టు దాచిపెట్టి అప్పుడు బయటపెడతాడు సో ఇది ఎలాగంటే ఒక వ్యక్తి మర్డర్ అయ్యాడు ఆ మర్డర్ నేరం ఒకళ్ళ మీద మోపారు వాడు బంధింపబడ్డాడు జైల్లో పెట్టాడు వాడి మీద ప్రూఫ్ ప్రాసిక్యూషను ఇదేదేను డిఫెన్స్ లాయర్ ఏం చేస్తాడంటే కాదు వాడు మర్డర్ చేయలేదు ఇది ఇప్పుడు అక్కడ ఉన్నాడు వాడి ఎలిబీ ఇది ఉంది అది ఉంది అని వాదించి వాదించి ఇంకా ఆఖరిని కంక్లూడింగ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత జడ్జిమెంట్ వచ్చేస్తుంది జూరీ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు ఆ కంక్లూడింగ్ ఆర్గ్యుమెంట్స్ డేనాడు ఈ వీడు డిఫెన్స్ లాయర్ ఏం చేస్తాడంటే ఆ మనిషిని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతాడు ఎవరిని ఆ మదర్ వాడిని కోర్టులో ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టి వీడు అంటే వాళ్ళందరూ ముక్కు మీరు ఇప్పుడు మనం దేనికోసం విచారం చేస్తున్నట్టు ఎన్ని రోజుల నుంచేనా వీడు ఎవరిని మద్దతు చేసినట్టు ఫలానావాడిని మద్దతు చేసి మరి ఇగో ఫలానావాడు ఇక్కడ బతికే ఉన్నాడు కదా అప్పుడు ప్రాసిక్యూషను జ్యూరి అందరూ కూడా తెల్లమొహాలు వేస్తారు ఇది అలాంటి సందర్భం ఆనందమయ అభ్యాసం మొదలుపెట్టి అసలు ఆనందమయో అభ్యాసే మరి అభ్యాస లేని ఆనందానికి అభ్యాసం ఉంది ఆనందానికి అభ్యాసం మాత్రమే కాదు ఆనంద శబ్దం యొక్క పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అభ్యాసం ఉంది సుకిస్మరయన రసో వయసహ రస అంటే ఆనంద అని అర్థం ఆనందమయ కాదు ఆనంద ఆనందము రసము రసగృహే వానందీ ఆనందీ భవతేనుందా ఆనందమయీ భతేనుందా మరి దేనికి అభ్యాస ఆనందానికి అభ్యాస ఆనందమయానికి అభ్యాస కాదు ఆకాశ అంటే చిరాకాశం చైతన్యాకాశం అదే ఆనందం అది లేకుంటే వీడి హృదయంలో ఆనందం కొంతమంది అంటారు నా బతుకులో ఆనందం లేదండి నీ బతుకులో ఆనందం లేకపోతే నువ్వు ఇంకా ఊపిరి తీరుస్తూ నిలపడి ఉండేవాడివే కాదు ఎప్పుడూ చచ్చిపోయేవాడు గోహ్యేవ అన్యాత క్రాణ్యాత్ చలనమే ఉండదు అన అంటే చలనం ప్రాణ్యాత్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఉంది ఇది కావు నువ్వు నడుస్తున్నావు ఉచ్ఛ్వాస నిశ్వాసం నీలో ఉన్నాయి అంటే అర్థం అంటూ తెలుసినా నీ జీవితంలో ఆనందము బలదు ఎంత గొప్ప ప్రతిపాదన చూడండి అందు మనిషి నేను దుఃఖితుడనయ్యాను ఈ నేను దుఃఖిని అనేది అనే భావన అది ప్రజ్ఞాపరాధము అంటాడు అంటే వాడి అండర్స్టాండింగ్లో తప్పుందనమాట ఓ సమజదారి నహి హే సమర్థ్య లేదు దిమాగ్ నహి హే సమర్ధ నహి హే సమజ్య దిమాగ్ ఉంటే ఇలా మాట్లాడే అని అంటారు అది ప్రజ్ఞాపరాధము ఉంటాయి కాబట్టి నేను దుఃఖినని వీడు అన్నాడంటే అంత దోషం అదేదానికి వచ్చేది దుఃఖాలు వస్తాయి పోతాయి నేను దుఃఖని అన్నాడు కాదు నా స్వరూపము ఆనందము ఎందుకో తెలిసిన ఇంకా గాలి పీరుస్తూ విడిచిపెడుతూ ఉంది దేహం ఇటు కదులుతోంది మాట్లాడుతూ ఉంది అంటే అర్థం దీని మూలంలో ఆనందము కలదు దీని మూలంలో ఆనందం లేదనుకోండి దుఃఖం వచ్చేసి తనుకోండి ఆనందం అవతలికిపోయి వీడు విశ్వాస విశ్వాసాలు ఆగిపోతే కదలిక ఉండదు చచ్చిపోతుంది కాబట్టి ఆనందమే వీడు మూలము అని అక్కడ చెప్పారు అక్కడ ఏమని చెప్పారు విదేశ ఆకాశ ఆనందమయో నశాతని చెప్పారా అలా చెప్పలేదు విదేశ ఆకాశ ఆనందో నశాత చెప్పారు ఆనందానికి అభ్యాస ఆనందమయానికి కాదు ఆనందమయం ఆ పర్యాయం తప్ప ఇంకెక్కడ లేనే లేదు అసలు అంటే తర్వాత సైష ఆనందీమాంసవతి కొంచెం ముందుకు వెళ్ళి ఆనందమీమాంస చేస్తాము అన్నారు తప్ప ఆనందమయమీమాంస చేస్తామనలేదు ఆనందమీమాంస అన్నారు ఆనందం బ్రహ్మ తప్ప ఆనందమయం బ్రహ్మ కాదు ఆనందం బ్రహ్మణ విద్వాన్ నీభేతి కుత నేతిహేతో మల్లి క్లాస్ లో పూర్తి కాదు ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణా పూర్ణము దశ్యేర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశాంతి హరి హరి